నేను సాక్షి స్వరూపణ్ణి ఈ నిర్ణయానికి కట్టుబడిపోయాడు నిర్ణయమే తానైపోయాడు పేరుగా లేడిగా ఇంకా వాడిని ఎక్కడ వేసినా ఈ ఐదు లక్షణాలు మారవు ఏ వ్యవహారంలో ఉన్నా సరే ఆ ఐదు లక్షణాలు మారవు ఒకరితో రాగద్వేషాలతో వ్యవహరించిన ఒకరితో ఈర్ష్యాసూయలతో వ్యవహరించినట్టు కనబడినా నిజానికి మాట్లాడితే స్వరూపజ్ఞాన నిష్ఠుడులో రాగద్వేషాది సముచ్చయమంతా కనబడే అవకాశం ఉందా లేదు కదా ఎందుకని వాడికి అహం వృత్తి లేదు వాడు మూలచ్ఛేదాన్ని చేశాడు ఏం మూలఛేదం చేశాడు అహం అనే వృత్తి యొక్క మూలఛేదాన్ని చేశాడు ఎందుకని అహం రహితమైన పద్ధతి ఎలాగో వాడికి మాత్రమే స్ఫురిస్తుంది మిగిలిన వారందరికీ అహం నిలబడటం ఎలాగో స్ఫురిస్తుంది నిలబెట్టుకోవడం ఎలాగో వ్యవహరిస్తాడు బాగా గుర్తుపెట్టుకోవాలి స్వరూప జ్ఞాననిష్ఠుడు అహం రహిత మార్గం అనే స్ఫురణను కలిగి ఉంటాడు వాడికి తెలిసినట్లుగా తనను తాను తెలుసుకొని తనను తాను పోగొట్టుకోవడం ఇతరులకు తెలియదు కాబట్టి జ్ఞాన మార్గం ఏం చెబుతుందంటే నిన్ను తెలుసుకో నిన్ను పోగొట్టుకో రెండే మాటలు జ్ఞాన మార్గం అంటే ఏమిటండి నిన్ను బాగా తెలుసుకో అలాగే తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి నిన్ను నువ్వు పోగొట్టుకో అయిపోయింది ఫినిష్డ్ కైవల్యం అంటే రెండు మాటలలో తేలిక మాటలలో సులభమైన మాటలలో చెప్పమంటే తనను తాను తెలుసుకొనుట తనను తాను పోగొట్టుకొనుట ఇంతే పెద్దలందరూ ఇంతే సింపుల్గా చెప్పారు సద్గురువులు అవతారులు మహానుభావులు అందరూ మోక్షమంటే ఏమిటండి తనను తాను తెలుసుకొనుట తనను తాను పోగొట్టుకొనిట ఇంతే మోక్షం అంటే ఎందుకని మోహం ఈ రెండిటితోనే ముడిపడింది కాబట్టి తనను తాను తెలియకపోవడం వలన మోహం వచ్చేసి తను తాను తెలిసిన వాడికి మోహం లేదు తనను తాను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో మోక్ష సన్యాసం కూడా అయిపోయింది జాగ్రత్తగా ఈ క్రమంలో మనం మనం స్వానుభవంలో స్వాధ్యాయంలో ఈ నిర్ణయ క్రమాన్ని మనం పొందాలి సరే ఆత్మయందు కర్తృత్వములు లేనప్పుడు ఇక మిగిలింది బుద్ధి ఒకటే అంతే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్యప్రకాశం వలన సృష్టి అంతా ఆధారపడింది సూర్యప్రకాశం లేకపోతే సృష్టి లేదు ఇది అందరికీ తెలిసిందే కానీ సూర్యుడు ఏమైనా కర్తృత్వ భావాన్ని కలిగి ఉన్నాడా నేనే కర్త ఈ సృష్టికి అన్నాడా మాటి మాటికి ఇంటర్వ్యూ నయ్యాడా ఏమైనా ఇంటర్వ్యూన్ అవుతున్నాడా ఏ నువ్వు లేవడానికి నేనే కారణం నువ్వు నిద్రపోవడానికి నేనే కారణం అని నీ అవస్థాత్రయంలో ఏమైనా ఇంటర్వ్యూని అవుతున్నాడా అవటం లేదు నీ జనన మరణాలు నా ఆధారపడి ఉన్నాయి అని ఆమె ఇంటర్వ్యూన్ అవుతున్నాడా అవుటలేదు నీ ఆహార వ్యవహారాలు నా ఆధారపడి ఉన్నాయి అని ఆమెను ఇంటర్వ్యూని అవుతున్నాడా అవటం చూడండి ఎంతో ప్రజలు పుడుతున్నారు పరిణమిస్తున్నారు పోతున్నారు కాని జీవరాశికి అంతటికి ఆధారంగా ఉన్నప్పటికీ అవ్యవహారీగా తన పని తాను చేసుకుపోతుంటాడు తాను ప్రకాశించడమే తన పని అంతే కాబట్టి ప్రత్యక్ష సాక్షి ఎవరయ్యా సూర్యుడు కాబట్టి మానవులందరూ ఎవరి వలె ఉండాలి సూర్యుని వలె ఉండాలి అ సింపుల్ యాజిట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఇంకేదైనా ద్వైధీ భావన ఊగిసలాంటి వచ్చింది అనుకోండి వెంటనే ఓ సూర్యుని వలె కదా నేను ఉండాల్సింది ప్రకాశస్వరూపుడుగా సాక్షి స్వరూపుడుగా చైతన్య స్వరూపుడుగా జ్ఞానస్వరూపుడుగా ఎందుకని ఆ సూర్యుడు సూర్యుడు లేకపోతే జ్ఞానమే అజ్ఞాన తమసాంధకారం అంతా కూడా జాగ్రత్తగా నిరంతరాయంగా ఈ ప్రత్యక్ష సాక్షిని మనం మూఢవస్థలలోనూ గుర్తుపడ్డాలి ఆ నిర్ణయ క్రమాన్ని తెలిసి గనక మనం ఉంటే నువ్వు అదే ఎక్కడ ఉంటే అక్కడ అలా అయిపోతూ ఉంటుంది ఈ అంతఃకరణానికి వేరే పని పాట లేదండి దానికి ఒకటే పని దేని మీద దృష్టి పడితే ఎలా చూస్తే ఎలా ఉంటే అలా అది దానికి తెలుపో నలుపో పసుపో ఎరుపో ఏదో ఒక వర్ణం ఎలా చూస్తే అలా అయిపోతుంది ఎలా ఉంటే అలా అయిపోతుంది అంతే రెగ్యులర్గా మీరు ఎర్రటి వస్త్రాలు కడుక్కున్నారనుకోండి అదే అలవాటు పడిపోతారు ఆ ఎర్రటి వస్త్రాలు మరి మిమ్మల్ని ఎర్రగా ఉన్నట్టుగా భావనకు గురి చేస్తాయి తెల్లటి వస్త్రాలు కట్టుకున్నారు తెల్లగా ఉన్నట్టుగా భావనకు గురవుతారు ఇలా మీకు తెలియకుండానే ప్రకృతి వర్ణశోభితం మన బుద్ధి మీద ప్రభావితం అవుతూ ఉంటుంది కారణం ఏమిటి ఈ దృశ్యం వెళ్ళి ఆ ద్రష్టకు తగులుకుంది ఈ దృశ్యం వెళ్ళి ఆ ద్రష్టకు తగులుకుంది ఆత్మేమో ద్రష్టకు సాక్షి అభిమానము బుద్ధికి అంటగట్టాలి బుద్ధి తనకు తానుగా ప్రకాశించగలదా ప్రకాశించలేదు బుద్ధి జడమా లేక చైతన్యమా జడమే చెమైన బుద్ధి కర్మని ఎలా ఆచరించగలదు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను కూతురునండి మా నా